శ్రీమహాజనాపత నమ సదాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపే గురు పరపరాయ నమస్కృత్య నరం చైవరో దీం సరస్వతీన్ వ్యాసం తపోతేదీరే మి ప్రాణుస్మోంద్రియాణ సర్వాణి బ్రహ్మోపనిషదం నా్రహ్మ నిరాక బ్రహ్మ నిరాకరోత్నిరాకరణం నేస్తూ తాత్మని నిరే ఉపనిషత్సు ధర్మాస్ మి సు తే మి సుతు ిత్మూలం సత్ అదేమే ఖలూ సోమ్య అన్నేన శృంగేనా మూలమన్విచ్ఛా అద్భుమ్య శృంగేన తేజో మూలమన్విచ్ఛా ేజసా సోమ్య శృంగేన సన్మూలమన్విచ్ఛా సన్మూలా సోమ్యోమా సంవాయతనా సతిష్ట దీనికి భాష్యం చదవాలి కదా అదింద భాష్యం ఇదేం సమూలమిదం శరీరం పటాదిషం గల క్యాస్య శరీర క్వమూలం స్యాత్ భవేదితం పుష్ప ఆహపిక అది అవతారిత అయి ఉంటుంది భవిష్యాది అది అయింది క్వహా కరెక్ట్ సో రథాక్షేమిక దాకా ఇచ్చాం సో అన్నము మనం భుజిస్తే అది అప్పులు అప్పులతో కలుస్తుంది తేజస్సు చూడండి తేజోగందాలు మూడే కలుస్తాయి మొత్తం ప్రసరణ ఉంటే తేజోగందాల చుట్టూ సో అన్నం తిన్నారు అన్నము అన్నం పృథ్వీలు తరం అప్పులు త్రాగుతారు జఠరాజు ఉంటుంది మళ్ళీ తేజోగన్నముల యొక్క సమావేశం ఆ సమావేశం చేత రస రసభావాన్ని పొందుతుంది అంటే ద న్యూట్రిషన్ న్యూట్రియన్స్ రీతిగా రిజార్బ్డ్ అన్నట్టుగా రోజు మీకు చెట్టు కూడా సాయిల్లో ఉండేటువంటి న్యూట్రిషన్ నిక్ రూపంగా తీసుకుంటుంది రసం రావాలి దాని నుంచి ఆ రస రూపంగానే రిసార్బ్ ఉంటుంది సో ఇక్కడ కూడా దేహంలో కూడా అదే జరుగుతుంది అది వర్ణిస్తున్నారు ఆయన రసాక్షోణితం షోనితాన్ మాంసం రసము నుంచి రక్తము అంటే న్యూట్రిషస్ శాప్ నుంచి శాప్ ఈజ్ అప్ ది బాడీ అండ్ ఫ్రం దట్ బ్లడ్ బ్లడ్ డెవలప్ అవుతుంది షోనితాన్ మాంసం బ్లడ్ నుంచి మాంసం వస్తుంది ఇప్పుడు ఎనీమిక్ దర్శనం ఉన్నారనుకోండి ఆ ఎనీమియా తగ్గినట్లయితే సో వీక్నెస్ కూడా తగ్గుతుంది బాడీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అలాగనమాట మాంసాన్ మేధహ మేధ అంటే క్రోంగు లిపిడ్స్ మేధస అస్థీని ఎముకలు నిర్మాణం అవుతాయి డోన్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ సూలం వస్తుందని అభిప్రాయం సో రసము కంటే కొంచెం గ్రాస్తర్ ఉంటుంది బ్లడ్ బ్లడ్ కంటే గ్రాస్టర్గా ఉంటుంది మాంసం అలా వస్తున్నారనమాట దానికంటే గ్రాస్ గా ఉండేది అంతకంటే గ్రాస్ అస్థీని asthido majja majja ante kandavalu anukuntam something like that kada bhulu bhulu enumka bhulu born marrow so majja ya sukram sukram is also some liquid substance in the body so ividhanga ah uh, so the the the, the fund becomes the body so malli ee foot body idantha foot body ee foot body ninche oka cell goes into the mother womb and that is foot body ఆల్ ది వెల్స్ ఈజ్ ఫుట్బాల్ కాబట్టి సెల్ లెవెల్ దగ్గర నుంచి ఫాటర్స్ బాడీలో సెల్ రూపంగా ఉన్నప్పటి నుంచి ఈ ఇప్పుడు యాభై ఏళ్ళు లేకపోతే ఇరవై ఏళ్ళ జరిగిందని ఏ లెవెల్లో చూసుకున్నా ఎవ్రీథింగ్ ఈజ్ ఫుట్బాల్ ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్లి కాల్ ద్రంట్ అనే ఆయన ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్లి అడిగాడు కానీ డూ యూ నో హౌ టు ఫోర్ మిరకిల్స్ ఎందుకంటే మిరకిల్స్ మిస్టరీస్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది జనాలకి అంటే అనుకొక ఐదు సేవం మెరక్కి ఏటా మెరకెల్ అంటే ఒకప్పుడు రక్తంలో ఒక కణంగా ఉండే వ్యక్తి ఇప్పుడు నా ఎదుర్కొండా కూర్చొని మెరపించి చూపించమని అడుగుతున్నాడు అని చేశారు వెరక్కి ఇంకే చూపించారు వెరకెల్ దట్ ఈజ్ వాట్ ఇటీస్ సో తేజోబంధముల యొక్క కమాల్ ఇటీస్ ఆ మూడు కలిసి ఎంత గడబడి చేస్తున్నాయో చూడండి సో ఆ విధంగా అలాగే ఇది పురుషుడికి చెప్పారు స్త్రీకి కూడా సిమిలర్ అంటున్నారు తోక్తం ఇవ్వతం యోహితం పురుషుడి చేత భుజింపబడిన అన్నం ఏ విధంగా రసాది పరిణామం చెందిందో అదేవిధంగా యోషుద్భుక్తం చ అన్నం స్త్రీ చేత భుటింపబడిన అన్నం కూడా రసాదిక్రమంగా ఈ విధంగా లోహితము రక్తము ఈ రూపాన్ని పొందుతుంది అప్పుడు స్త్రీ పురుషుల యొక్క సమాగమంతో ఒక మళ్ళీ ఇంకొక నూతన ప్రాణి ఆవిర్భవిస్తుంది సో ఆల్ ది వేస్ ఫుట్బాడీ అని అభిప్రాయం అదే అంటారు ఉపాధ్యాం శుక్రశోనితాభ్యాం అన్నకావ్యాభ్యాం ప్రత్యహం విజ్యమాన ఆపూయమాణాభ్యాం పిత్యూరమృత్ ప్రత్యహముపచీయమాన అన్నమూల దేహశృంగ పరినిష్పన్నర్థ చాలా చక్కటి విషముంది శంకరులకి మంచి విషముంది ఇప్పుడు మీరు సైన్స్ కలిగిన రోజుల్లో ఇక్కడ మీకు మెటీరియల్స్ ఎలా నిర్మాణం అవుతాయి అని స్టడీ చేసేప్పుడు యూనిట్ సెల్ అను ఒక కాన్సెప్ట్ ఒకటి చెప్తాను యూనిట్ సెల్ అంట దానికి ఎగ్జాంపుల్ ఏమిస్తారంటే ఇప్పుడు గోడ ఉందనుకోండి గోడ అంటే ఇది వాల్ గోడ అనేది ఏమీ లేదండి గోడ అంటే ఏంటి ఇతకలు ఇతకలు యూనిట్ సెల్ అక్కడ ఆ ఇతకలు అలా అలా రిపీట్ అవుతుంటే గోడ నిర్మాణం అవుతాయి కాబట్టి ఇట్ ఈస్ కంటిన్యూస్ అరేంజ్మెంట్ ఆఫ్ బ్రిక్స్ విచ్ బికమ్స్ ద వాల్వ్ దెన్ ఫర్ బ్రిక్ ఈజ్ లైక్ యూనిట్ సన్ ఫర్ ది వాల్వ్ అలాగే ఇప్పుడు ఇది ఇది చెప్తారు మంది ఇది ఎగ్జాంపుల్ సైన్స్ లో చెప్తారు ఎగ్జాంపుల్ చెప్పి సోడియం క్లోరైడ్ క్రిస్టల్ క్రిస్టల్ స్ట్రక్చర్ లో చెప్తారు సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు ఆ క్రిస్టల్ అనే షేప్ ఉంటుంది పర్ఫెక్ట్ క్రిస్టల్ షేప్ ఉంటుంది ఆ షేప్ దానికి అంటే సోడియం క్లోరైడ్ యాటమ్ తీసుకుంటుంది సోడియం యాటమ్స్ ఉంటాయి క్లోరింగ్ యాటమ్స్ ఉంటాయి సో ఒక సోడియం ఐటమ్ ఉంటుంది దానికి ఇటువైపు క్లోరింగ్ ఉంటుంది మళ్ళీ ఈ క్లోరియం పక్కన ఇటు సోడియం ఉంటుంది మళ్ళీ ఇటు క్లోరిన్ ఉంటుంది ఆ సోడియం క్లోరింగ్ ఉంటుంది ఈ విధంగా అరేంజ్మెంట్ ఉంటుంది సో హెచ్సార్థమాల అరేంజ్మెంట్ ఇదే ఉంటుంది అరేంజ్మెంట్ లో ఒక సోడియంకి ఒక క్లోరినే అంత సందేహం లేదు ఎన్ఏ ప్లస్ బట్ మీకు ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఎనీ సోడియం ఆటమ్ చూసి దానికి టూ సిక్స్ క్లోరిన్ ఆటమ్స్ ఉంటాయి మళ్ళీ ఎయిట్ క్లోరిన్ ఆటమ్స్ సరౌండెడ్ బై సోడియం ఆటమ్ సోడియం ఆటమ్స్ అరౌండెడ్ బై క్లోరిన్ ఆటమ్స్ సో ఈ రకంగా వన్ ఒక యూనిట్ సెల్ ని డిఫైన్ చేస్తారు ఆ యూనిట్ సెల్ ఇట్ బిల్డ్స్ అపాన్ ఇట్ సెల్ఫ్ కంటిన్యూస్లీ అండ్ యూ హ్యావ్ ఎక్రెస్టల్ అని చెప్తారు అలాగే బాడీలో కూడా సెల్ఫ్ అలాగే ఆర్గనైజ్ అవుతూ ఉంటాయి ఒకదాని మీద ఒకటి అలా ఆర్గనైజ్ అవుతారు దెన్ యూ హ్యావ్ ఎ హ్యూమన్ బాడీ ఆ మాట్లాడుతున్నారు యూనిక్ సెల్ఫ్ కాన్సెప్ట్ మాట్లాడుతుంది అదే ఎగ్జాంపుల్ కూడా పుద్దిగా మీద మృతి ఉండాలి సో మనం ఇతకలు అంటున్నాం పూర్వం వాళ్ళు ఇతకలంటే వాళ్ళు ఏమిటి వాళ్ళంటే మట్టి గోడలు కట్టి వాళ్ళు సో వాళ్ళు నేను చూశాను సో ఇట్ ఈస్ సో వెల్ నోన్ నా వేడేస్ బి కేన్ ఎక్స్టింగ్ అట్ వన్ టైమ్ వైవ్ అట్ వన్ టైమ్ థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ కూడా విలేజెస్ లో మట్టి గోడ కట్టేవారు మట్టి తీసుకొచ్చేవారు స్పెషల్ గా మట్టి సెలెక్ట్ చేసుకునేవారు దాన్ని తీసుకొచ్చి దాంట్లో ఏవేవో దాడాలి ఇవన్నీ ఏవో వేసేవారు సమ ఐటమ్స్ వేయూస్ చేయట వేసి వాటిని ఎద్దులతో తొక్కించేవారు ఆ మట్టిని నీళ్లు పోస్తూ నీళ్లు స్ప్రింకిల్ చేస్తూ తొక్కించేవారు అప్పుడు అది కదునుకొచ్చిన తర్వాత కరెక్ట్ కదునుకొచ్చి దాంట్లో మళ్ళీ అది ఒక ఎక్స్పర్ట్ ప్రైజ్ ప్రజలకు వచ్చిన తర్వాత వాడు ఉండరికి ఇలా చేస్తాడు మట్టి తీసి ఇలా ఇలా దాన్ని ఇలా ఎవరైతే ఎవరేసి మేక్స్ ఎ బ్యాడ్ స్పియర్ అయిపోతుంది అండ్ ఈ స్పియర్ని పక్కన షేప్లో పెడతారు అలా వాళ్ళ స్పియర్ చైమ్ గా ఆ స్పియర్ ని అక్కడ ఒకడు ఉంటాడు ఇక్కడ ఒకడు ఉంటాడు స్పియర్ని మీరు తయారు చేస్తాడు వాడు రిసీవ్ చేసుకుని గోడ షేప్ లో పెడతారు అలా ఆ స్పియర్ ను అక్కడ పెట్టినప్పుడు గద్దెకం సెక్స్ సంగతి ఫ్లాట్స్ అండ్ దెన్ నెక్స్ట్ స్పియర్ నెక్స్ట్ స్పియర్ ఇది పక్క స్పియర్ అలా అలా అలా గోడ నిర్మాణం చేస్తారు అలాగే శంకర్లు ఉండే మకాములు ఉండే ఇల్లు కూడా అలా నిర్మాణం చేస్తే వారు కేరళలో దింగ్ స్టార్ట్ సో అలాగే కొద్దిగా మీద మృతి సరిగ్గా ఎగ్జాక్ట్లీ దిస్ బాడీ ఆల్సో ఇట్ స్టార్ట్స్ విత్ వన్ సెల్ అండ్ అనదర్ సెల్ అనదర్ సెల్ అనదర్ సెల్ అలా వస్తారు మొన్న ఈ భార్గవాన్ని మన ఆయన లెక్చర్ యూనివర్సిటీలో నేను వెళ్ళానని చెప్పినట్లు ఆయన కొన్ని సంగతులు చెప్పి విని నేను ఆశిస్తాను ఆయన అన్నారు మన బాడీలో ఏ తయారవుతాయో సింసైజ్ అవుతాయి ప్రోటీన్స్ శోధుని ప్రోటీన్స్ బాడీ ప్రోటీన్స్ హ్యూమన్ బాడీ ప్రోటీన్స్ హండ్రెడ్ థౌజండ్స్ వై థౌజండ్స్ థాకెడ్ అబౌట్ సమ్ మిలియన్స్ మిలియన్స్ ఆఫ్ ప్రోటీన్స్ తయారవుతాయని ఈ బాడీ ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్ అన్నింటినీ కూడా ఆ డేటా అంతా కూడా టోటల్ స్టోర్ చేయడానికి యూ హ్యావ్ ఎ సూపర్ కంప్యూటర్ ఇన్ యూనివర్సిటీ పెన్సిల్ వెళ్ళా సూపర్ కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ అంటే ఇట్స్ బిగ్ థింగ్ ఐ టెల్ యూ సో బికాస్ మనం ల్యాప్టాప్ కంప్యూటర్ లాంటిది ఒక హండ్రెడ్ మిలియన్ కంప్యూటర్స్ కలిస్తే ఎంతో అలా ఉంటుందో సూపర్ కంప్యూటర్ కెపాసిటీ దాంట్లో స్టోర్ చేశారు డేటా ఇది హ్యూమన్ బాడీలో ఉండే ప్రోటీన్స్ ఇంత చేస్తున్నారు వర్క్ ఇట్ ఈ And he says, all these proteins are manufactured just from one source, and that is you know, glucose, and that is glucose. Glucose, manam jene carbohydrate glucose indi, ii glucose meanche protein synthesis, nitrogen add gals into it, glucose is carbon, hydrogen, oxygen one time, nitrogen comes from some other source. So, manam ii, manam pattyo be jenta dhavarande, dhan meanche nitrogen ostin. సో ఈ గ్లూకోజ్ ని రా మెటీరియల్ గా పెట్టుకుని ఓ సైకిల్ ఉంది దానిలో క్రక్స్ సైకిల్ అని ఏదో అంటారు బయోకెమిస్ట్రీలో ఆ సైకిల్ ప్రకారంగా మీకు ప్రోటీన్స్ తయారవుతాయి సెల్ లో మ్యానుఫ్యాక్చర్ సో చిత్రం ఏంటంటే వెరీ లార్జ్ వెరైటీ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ సెంటర్ ఫ్రమ్ ది సింగిల్ సోర్స్ ఆఫ్ గ్లూకోజ్ అన్నమ నుంచి ఈ బాడీ నిర్మాణము అత్యద్భుతమైన నిర్మాణం So, are you allowed to return on that power of life is unimaginably great. Oha kanda namta te, gopa shikti a life-lo on, a sentience-lo on. So, if manau do yagodha manfaqt chetchele de glucoz icchi, meiru protein chemaan ta hai, meiru laboratory lo infallible to make it, but the body makes it. Yandhi kane carbon dioxide cylinder ho, o bucket water ho make it stha, meiru glucoz chain. O bucket lo neil is stha, carbon dioxide cylinder is stha, glucoz chain ho. You cannot do it. Whereas, you give the same water to a plant, and the same carbon dioxide to the plant, it will make tons of glucose. That is, I am proud of you, it will take mahimā. So, anyway, eevi saṅgā yiśukra-śonita-mulu anna-kāryyāp-jhāṁ. So, this, this cell, a father's body will get in a cell. How is the English in it? Full body. It is a product of food. ఆయన తిన్న ఆహారం యొక్క ప్రోడక్ట్ అది అన్న కార్యము మదర్స్ బాడీలు మదర్స్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్టాల్ ఓ ఎక్స్ ఎక్స్ అని వైఎక్స్ అని బోల్ అన్ని సమాచారం ఉంది సో మదర్స్ కంట్రిబ్యూషన్ It, I to it. Again, I to it. But, the is అది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి పట్టుకుంటే ఈ సెల్స్ ఉన్నాయి ఇది ఫుడ్ ఇగైన్ అన్న కార్యార్ధ్యాం వాటి సమావేశం a ఇంకొక సింగిల్ సెల్ తయారవుతుంది ఈ రెండు సెల్స్ ఎనైట్ అయ్యి ఒక సెల్ తయారవుతుంది ఒక ఫ్యూజ్ ఫ్యూజ్ వి సెల్ ఒకటే సెల్ అండ్ దెన్ దట్ సెల్ అహరాహ అది అలాగ ప్రతిరోజు ప్రత్యహం ప్రతిరోజు కూడా అపూరియ మానవు ఎలాగంటే ఆ పూరిస్తూ ఉండటం అక్కడ వాడి చేతికి మట్టిమొదలు ఇస్తూ ఉంటే అలా గోడ అలా ఒప్పు పెరుగుతుంది లెంగ్త్ పెరుగుతుంది విత్ పెరుగుతుంది అలా అలా పెరుగుతూ ఉంటుంది ఆ గోడ అలాగే ఈ సెల్ మళ్ళీ తల్లి ఆహారం తీసుకుంటూ ఉంటే అలా అలా పెరిగే శిశువు ఉదయిస్తాడు ఆ శిశువు మళ్ళీ ఆహారం తీసుకుంటుంది అలా పెరుగుతూ ఉంటుంది దేహం అని పేరు చాలా గొప్ప పేరు దేహం ఉపచే దేహధాతులతో ఉపచేయం అంటే పెరుగుతా అర్థం సో కరెక్ట్ సో గ్రోత్ అండ్ గ్రోత్ అండ్ గ్రోత్ అండ్ గ్రోత్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా చాల్రాబుద్ధ్రోత్ అని వీళ్ళు అనుకుంటే ఆగట్లేదు ఇక్కడ గ్రోత్ సో ఓవర్ రైట్ ఒబేసిటీ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గ్రోత్ దట్ ఈస్ నేచర్ ఇట్ గ్రోత్ సో ఆ విధంగా భుజ్యమాన అన్నేన ప్రత్యహం అపూర్యమానాభ్యాం కుల్యమత్ై ప్రత్యహం ఉపచీయమాన దేహ ఉపచే దండ ఉపచీయమాన అపకృత దేహశృంగ అని అంటున్నారు సో ఈ అనేది ఇది నాట్ ఇండిపెండెంట్ థింగ్ ఇది శృంగ కార్యము సో ఇలా తిన్న ఆహారమంతా కూడా ప్రోగై ప్రోదై ప్రోగై ఈ దేహ శృంగము పరినిష్పన్నర్థ పుట్టినది అనర్థం సో అయితే వేర్ యూ ఆర్ డ్రైవింగ్ సో ఈ కంటిన్యూస్ ఎత్తు దేహశృంగ మూలం అన్నం నిర్దిష్టం కదా దేహవద్నాశోత్పత్తిమస్చిన్మూలాత్ ఉత్పతి శృంగ ఏతి ఓకే దేహ శృంగస్యట్టు మూలం అన్నం నిర్దిష్టం దేహము శృంగమే మాకు అర్థమైందండి ఇంకా మీరు చాలు అండి వివరణ మాకు అర్థమైపోయింది ఏంటంటే బాడీ దేహము శుంగము అంటే కార్యము అర్థమైంది మంచి అంటూ అదే కదా మీరు చెప్పి దేహము కార్యము అయితే దీనికి మూలం నేను తెలుసుకోవాలి అదే అర్థమైంది మూలం అన్నం నిర్దిష్టం అన్నం మీకు చెప్పారు మాకు అర్థమైంది ఇప్పుడు చెప్పిన ఏంటంటే కార్యము పుట్టి నశిస్తుంది ఎందుకంటే కార్యం అంటే పుట్టిందంటే తప్పకుండా నశిస్తుంది మనం అంటాం అది పుట్టాలు కానీ నశించకూడదు అన్న ఎక్కడ కూతుంది పుట్టాలు కానీ నశించకూడదు ఏమి డిమాండ్ మీది పుట్టిందంటే నశిస్తుంది నేచర్ నోన మా నాకు అన్ని అనుకూలమైనప్పుడు మేము చెప్తాం ఎప్పుడు నశించాలా అప్పుడు నచ్చింది సృష్టి అన్ని చెప్తా ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా ఇప్పుడు ఒక ఆయన అనుకోండి ఆయన మీరు ఎప్పుడు నశించడానికి రెడీ అయితే ఇంకో పదివేల తర్వాత నేను ఆలోచిస్తాను అంటే ఆయన చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వైదిలో దిస్ ఇస్ గుడి నా టైం అని డిజాడతారు మీరు ఫలోవతులు ఏం చేయాలి ఏది ఫాలో అవ్వాలి అదే ఏది ఫాలో కాదు ఈ డివార్డ్ ఏమీ ఫాలో కాదు ఆయన ఫాలో అయ్యే రూల్స్ ప్రకారం డేచెన్స్ లాస్ ఏమో ఉంటాయి ప్రకారం ఆయన వర్కౌట్ చేస్తారు కాబట్టి ఓ మహాత్ముడు అంటారు మానవులకి ఆయుర్దాయం గురించి ఉన్నటువంటి డిమాండ్లను అన్నింటినీ కనుక ఫుల్ఫిల్ చేసేస్తే దేవుడు దేశంలో సెనిలిటీ అంటే ముసలివాళ్ళు అయిపోయి కదలడానికి లేకుండా ఉండే వాళ్ళ యొక్క సంఖ్య ఎంత అధికమైపోతుందంటే ఎవరికి కూడా సుఖం ఉండదు బతుకున్న వాళ్ళకి సుఖం ఉండదు వాళ్ళని పోషించే వాళ్ళకే సుఖం ఉండదు అనేది కూడా అందిస్తాం జపాన్ లో ప్రాబ్లం వచ్చేసింది అట్లా జపాన్ లో ఓల్డ్ పీపుల్ యొక్క సంఖ్య ఎక్కువ అలాగే అమెరికాలో బేబీ బ్రీన్ బేబీ భూమ్ అని నైన్టీన్ టెన్ లోనే ఎప్పుడో వచ్చింది అప్పుడు వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ బేబీస్ పుట్టేశారు ఇప్పుడు ఆ బేబీస్ అందరూ ఓల్డ్ పీపుల్ ఓల్డ్ పీపుల్ అంటే అమెరికాలో ఓల్డ్ పర్సన్ అంటే ఇచ్చే ఎలాగ అరేంజ్మెంట్ ఇక్కడ ఓల్డ్ ఇక్కడ ఓల్డ్ అంటే ఏదో పాపం ఎండంటే ఎండ వానంటే వానా వాళ్ల పనే వాళ్ళు చేసుకుంటూ ఇతో మూవైతో ఏమీ డిమాండ్స్ ఉండవు అలాగ సహించేసి డ్ మ్యాన్ మీరు చూస్తే చూసుంటారు మీకు తెలిసే ఉంటుంది హి ఇస్ నాట్ విల్లింగ్ టు డాయిటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పర్సన్ ఉన్నాడు నేను ఒక డాక్టర్ గారి దగ్గర కూర్చుని ఉండగా వచ్చాను ఆ డాక్టర్ చెప్పాడు నేను మీకు టూ ఆల్టర్నేటివ్స్ ఇస్తున్నా డి ప్రిఫర్ ఎ సడన్ డెత్ ఆర్ ఎలాంగ్ ఎ ప్రొలాంగ్ లైఫ్ విత్ కంటిన్యూస్ ఇల్నెస్ అని అడిగాడు హార్ట్ పేషెంట్స్ కి Heart patients, sudden death is a very normal thing. Well, suddenly, that is a great blessing of heart patients. Heart with a disease into sudden death. And, are you? You know, sudden death was in there. You have to prolong the illness through long life from the age of all in the age. The pacemaker said that a sudden death was in there. 85 years ago, this is the discussion, his age is 85. And I mean, the doctor, don't talk of sudden death. You go for the pacemaker. Illness was in there, it was two. Deepakran, I want to live i.e. 35. In forth I did not rekordi the doctor, with vild pa indera, critical face maker wh пон dhikksati experience in India if we wanted parcels it. Gladly they will nhan 경enemингman and the doctor felt like. The doctor took the choice one and then she figured it wouldn't be a choice. Pr Ô migra come apro therefore, when badly ask rabri Project Chan has, 明確 of example will be vague. Anyway, సో దేహశృంగస్య మూలము అన్నం నిర్దిష్టం తదటి దేహవద్ వినాశోత్పత్తిమత్వ దేహము ఎలాగైతే వినాశము పుట్టింది కనుక వినాశాన్ని పొందుతుంది పుట్టుక పుట్టుటా దిక్కుటా కలదియో చిత్రం ఏంటంటే దేహానికి మూలంలో ఉండే అన్నం కూడా అతిథియే అన్నం కూడా వినాశోత్పత్తిమతో అది కూడా శృంగమే కాబట్టి శృంగ ఏవేతి కృత్వా ఈవెన్ ద ఫుడ్ ఆల్సో బీయింగ్ ది శృంగ కార్యం దాని మూలం కస్మాచ్చిన్ మూలాదుపతితం ఆహా అది ఇంకొక మూలం నుంచి పుట్టి ఉండాలి ఆ మూలం ఏమిటి అని చెప్తున్నారు మీకు తెలిసేటో ఆ మూలం అన్నం యొక్క మూలము ఆ తహా మీకు తెలుసు అప్పుడు అన్నం పుడుతుంది అందుకోసమే వర్షం కోసం తహతహ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎనిమిది కోట్ల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశంలో ఎనిమిది కోట్ల మంది భోజనం చేయాలి ఎనిమిది కోట్ల మంది భోజన చేయాలి మీరు ఆలోచించండి ఎంత అన్నం కావాలో అసలు ఎప్పుడన్నా మనం యాభై మందికి కేటరింగ్ ఇచ్చి గడబడి పడిపోతాం ఆ కంగారు పడిపోతాం వాడు ఇంకా తీసుకురా తీసుకుంటు సరిపడుతుందో సరిపడతా ఆ పది మందికి ఎక్కువ చెప్పాలా తక్కువ చెప్పాలి ఇంత వ్యవస్థ చేస్తాం ఎనిమిది కోట్ల మందికి భోజనం రోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డేనా ఎవరు పెడుతున్నారు ఈ భోజనం శ్రీహరి పెడుతున్నాడు ఇంకెవరు పెట్టుంది ఇంకా ఎలా అనిపిస్తుంది ఏదో రాజశేఖర రెడ్డి గారికి టరణాలు లేకపోతే మీరుకి టరణాలు అదికే తెరణ అనిపిస్తుంది శ్రీహరి దేవుడు పెడుతున్నాడు ఎందుకంటే అందరికీ తెలుసు ఇన్స్టింగ్వ్లీ ది సెన్స్ ఈ భోజనం మన భోజనం మట్టిలో తెస్తుంది ఆ మట్టిలో అప్పులు పడాలి వర్షం పడాలి ఆపహ అన్నం అది వరస అందరికీ తెలుసు శాసనకాలంలో ఎండలు బాగా కాస్త ఉంటే చాలా మంది తిక్కుంటారు కానీ పెద్దవాళ్ళు తిక్కుకోవడం పెద్దవాళ్ళు ఏమంటారు అంటే ఆ ఎండలు కానివ్వండి ఎండలు కాకుంటే వర్షాలు పడ ఉండదు చాలా కష్టపడాలి వర్షాలు పడకపోతే పంటలు పండాలి తేజ ఆపహ అన్నం అది అంతాన్ని అంతాన్ని డిస్క్రిప్షన్ అంటే ఇంక తిరుగులేని డిస్క్రిప్షన్ సో కాబట్టి ఈ అన్నానికి మూలం ఉండి ఉండాలి ఏమిటా మూలము అంటే శృతికత్వం యథా దేహశ అన్నమూల ఏమేవ్య అన్నేన శృంగేనా కార్యభూత పాపో మూలం అన్నస్య శృంగస్వ అన్విచ్ఛ ప్రతిపద్యస్వ నీకు లోటు చెప్పాను మొన్న లోటుల స్వ వచ్చింది వస్తుందని చెప్పాను మధ్య పురుషం ఏదో వస్తుంది కదా లోటు రక్షతాం రక్షతాం రక్షంతాం రక్షస్వ రక్షతాం రక్షధం నేను రక్షించుమో సో అన్విచ్ఛ అంటే భవ భవాలో లేదు పరస్మైపోయింది భవ ఆత్మనేపద రక్షస్వ ప్రతిపద్యస్వ మీరు గుర్తుపట్టుకో ఉండాలి సో యథా దేహశ అన్నమూల దేహము అనే శృంగానికి అన్నము మూలము అని మనం తెలుసుకున్నాం యథా దేహశృంగ అన్నమూల ఏమే ఇదే విధంగా హే సోమ్యో శ్వేతకేతుమేవ ఎగ్జాక్ట్లీ ఇన్ ది సేమ్ వే అన్న శృంగేన కార్యభూతేన అన్నము కూడా శుంగమే శృంగము అంటే కార్యము ప్రొడక్ట్ ఇట్స్ అన్ ఎఫెక్ట్ ఇట్ ఇస్ నాట్ ఇండిపెండెంట్ ఐటమ్ స్వత సిద్ధం కాదు ఎఫెక్ట్ స్వయంభువు కాదు స్వయంభువు అంటారు తనంత తానుగా ఉన్నది కాదు ఇంకో దాని నుంచి పుట్టిందే కానీ తనంత తానుగా ఉన్నది కాదు అంటే పుట్టుక ఉంటుంది దిక్కుతా ఉంటుంది కాబట్టి అన్నము కూడా సృంగమే కార్యభూతమే కాబట్టి దానికి మూలం ఉంటుంది అన్నస్య మూలం ఏదైతే ఆపహ అన్నస్య శృంగస్య మూలం ఆపహ పదాలన్నీ ఇక్కడ అక్కడ డిస్ట్రిబ్యూట్ అయి సో ఆపో మూలం అన్నస్య శృంగస్య అని ఉంటుంది అన్నస్య శృంగస్య మూలం ఆపహ రివర్స్ అన్నము అనే శృంగమునకు మూలము అప్పులు అని తెలుసుకో అందిచ్చ అంటే ప్రతిపద్యస్వ తెలుసుకునుము నేను మీకు గీత పాఠంలో చెప్తాను ప్రతిపత్తి అంటే ఏం జ్ఞానము ప్రతిపత్తి అంటే జ్ఞానము అదే నౌను ప్రతిపద్యస్వ అంటే తెలుసు కొనుము జ్ఞానం అంటే తెలుసుకోవడమే కదండి సో ప్రతిపత్తి జ్ఞానము ప్రతిపద్యస్వ జ్ఞా జ్ఞా తెలుసుకో జ్ఞాయస్వ అంటే న్యాయస్వ ఇక ధాతువే కావాలంటే న్యాయస్వ తెలుసు కొనుము ఎందుక ఇప్పుడు అప్పులు మూలం అని వచ్చాయి దేహము దేహము దేహానికి మూలం అన్నం అన్నానికి మూలం అప్పులు అంటే అది మూల అదిగూడ సంగీ వినాశోత్పత్తిమ్యాత్వేలా అధ్యుస్యశ కార్యేణ కారణం తేజ మూలనం ఇచ్చా అామీ వినాశోత్పత్తిమత్వా అప్పుడు గూడబుట్టిమే సృష్్యాద అప్రీభుత్తే ప్రళయంలో అప్పులు నశిస్తాయి తర్వాత ఇంకోటి మన ముందు అప్పులు పుడతాయండి మన పెట్టముందు అప్పులు పుడతాయండి హైట్రోజన ఆక్సిజన కలిసి అప్పులు పుడతాయి మేఘాల్లో అప్పులు ఎక్కడి నుంచి వచ్చాయంటే సృష్టిలో ఉన్నాయో సైతులు అవుతున్నాయి వాటెవర్ సో అప్పులు కూడా సృష్టి అది అంటే జన్మించినవి మళ్లీ ప్రళయంలో నశిస్తాయి కాబట్టి అప్పులు కూడా శృంగత్వమేవా అపామకు శృంగత్వమేవా అప్పులు కూడా శృంగములే అంటే కావ్యములే ఇది హేతూహం ఆ కారణం చేత ఇప్పుడు కూడా అంటే అభిప్రాయం అంటే నేను చాలా సార్లు ప్రాక్టికల్ ఆస్పెక్ట్ చెప్తూ ఉంటా సో అంటే నా ప్రజన్ని నేను పెట్టుకుంటున్నాను సో ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఏంటంటే కార్యబుద్ధిలో బతబద్దరు కారణ బుద్ధిలోకి మారం కార్యబుద్ధి బంధిస్తుంది కారణ బుద్ధి నెరవేర్చిస్తుంది అంతా బుద్ధే మీరు కార్యబుద్ధిలో ఒక సంసారంలో పడక కారణ బుద్ధిలోకి వేసేటండి నేర్చుకోగలుగుతాం ఇది వ్యాక్సింపుల్స్పెక్ట్ అంటే కాబట్టి కార్యబుద్ధి చాలు కార్యబుద్ధి ఏమంటుంది మీద ఎగవర్త నే అవకాశం దగ్గర కాదు కార్యబుద్ధి అంటే ఇంకా అందగడ్డే ఉన్నాం నేను ఒక సీన్ చూస్తూ ఉంటాను చూసి చాలా దుఃఖం జరుగుతుంది వాటర్ సప్లై చేసి లారీ వస్తుంది ఆ లారీకి ఒక పైప్ ఉంటుంది ఆ పైప్కి వాల్వ్ ఉంటుంది భారతదేశంలో పనిచేసే వాల్వుల్ని చేయరు క్వాలిటీ ఉండదు వాల్వ్ వాల్వ్ అంటే దాన్ని యూహిక లేకటి కేర్ఫుల్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్ మెటీరియల్స్ వాడాల్సి ఉంటుంది అది వాల్వ్ అంటే ఓపెన్ చేసినప్పుడు లిక్విడ్ బయటికి రావాలి టేస్ట్ చేసినప్పుడు లిక్విడ్ రాకూడదు దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ బట్ ఇన్ ఇండియా టిల్ టుడే దోట్ నో హోటల్ ఇండస్ట్రీస్ ఎప్పుడైనా వాటర్ వారెంట్ సీట్ అయితే తిరుగుతూ ఉంటాయి వాల్వ్ లో లీక్ కానీ వాళ్ళు ఏదైనా మీరు చూసాను అసలు ఎక్కడైనా చూస్తే చెప్పండి నాకు తెలియదు తెలియస్తానంటే మా మిత్రుడు తెలియని వాడు కదా కొండలవనాలు ఏదైనా కొండలే ఉంటే తెలిసి రాదు కాబట్టి వాల్వ్ ఇది లీక్ ఇన్ వాల్వ్ దాల్లా అలాగే లీక్ చేసుకుంటే పెట్టడం అలాగే లీక్ చేసినట్టే పెట్టడం ఆ వాలూ దానికి దానికి వీలుండదండి దానికి వాడు జోతులంటే రంచి తీసుకున్న తీసుకుంటాం మోస్ట్ ప్రిగిటివ్ బిల్స్ వెరీ పూర్ ప్లాల్ ఈ వాల్వ్ అక్కడికే లీక్ అవుతూ ఉంటాం దానికో కలిసి పెట్టి దిండిలో పెట్టాలి ఇలా ఓపెన్ చేస్తే దిండి నుండి లోపల ఇంకో దిందు నేల మీద ఉంటారు ఆ వాల్వ్ లక్షణమే అలా ఉంటుంది దీనికి తోడు వీళ్ళు ఎక్కడ పెడతారు వీళ్ళు వాల్వ్ ఓపెన్ చేద్దామనిస్తున్నప్పటికీ వంద మంది దాని మీద ఆ వాల్వ్ మీద అటాచ్ చేసి దాన్ని ఓపెన్ చేసిస్తారు ఓపెన్ చేసి బిందులు పెట్టేస్తూ ఉంటారు దీనికి దిండు పెట్టేది దీంట్లు చేసి బిందుకు అందరూ ప్రశ్న ఉంటారు వాడు అర్థమైతే టైట్ అక్కడ నిన్ను కూర్చుంటాయి నేను చూశాను కాదు కూర్చుంటే ఒక యాభై మందికి గుంజులు వీళ్ళు అందుతాయి వీళ్ళు ఎప్పుడైనా ఉంటే ఎక్కువ తాడుతూ ఉంటుంది ఆవిడ కట్టుకుంటూ ఒక యాభై మందికి అందుతాయి ఐదు మందికి గుండెలు నీళ్ళు ఇవ్వచ్చు ఐదు మందికి ఇవ్వవలసిన నీరు యాభై మందికి అక్కడ రోడ్డు అంటే పడదు అది ఈ సొసైటీ ఎప్పుడు కల్పిస్తుంది వ్యాసం కాలంలో నీళ్ళు అలా పారిపోవటం అది అది క్రైమ్ అది అలాగే నీళ్ళు పారిపోయకూడదు రోడ్డు మీద నీళ్ళు పారిపోయకూడదు అక్కడ డిస్ట్రిబ్యూషన్ పాయింట్లో వాళ్ళు పారిపోయకూడదు అది ఎప్పుడు మే నల్ల దీని నల్ల ఇది కలిసి అంటే క్రమం చాలా దుఃఖకరమైన విషయం తెలియదు సో అప్పులు కూడా సంగము కనుక దీని మూలాన్ని కారణ బుద్ధి కార్యబుద్ధి అంటే దెబ్బలాటే ఉంటుంది చేయండి కదా చెప్పడం కోసం చేత లేదా నేను కనెక్షన్ కొంచెం లాంగ్ స్ట్రెచ్ కనెక్షన్ ఉంటుంది బట్ కొంచెం సూక్ష్మంగా ఆలోచించే వాళ్ళు ఆ కనెక్షన్ ను సో కనెక్షన్ కొంచెం స్ట్రెచ్గా ఉంటుంది తెలివి సో అప్పులు కార్యము కాబట్టి శృంగాన్ని మనం తెలుసుకోవాలి కార్యేన కార్యం దగ్గర ఎప్పుడు ఆసుకోవడం కార్యం దగ్గర అయిన బుద్ధి నుంచి కనిపించుకోవాలి కార్యం నుంచి కారణం దానికి వెళ్ళి కారణంలో పరిమిష్ఠి అయి ఉండాలి కార్యం అంటే జగత్తు కారణం ఉంటుంది ఇష్టం ఎదురకుండా ఉండేది ఎదుర్కొండ ఉన్నది కార్యమే ఎదుర్కొండనే ఉంటుంది కారణమే ఎదుర్కొంటేనే ఉంటుంది ది లోక శిష్యం ఫర్ బౌత్ కార్యానికి కారణానికి లోక శిష్యం నాట్ టూ డిఫరెంట్ లో లోకై లో నేను లోషి అన్నా లో అంటే అమెరికాలో ఒకడు అన్నాడు లోకాయ్ అన్నాడు నేనన్నాను చిరంజీవి నువ్వు అన్నదే కరెక్ట్ అన్నా ఎందుకంటే లోకాష్ అన్నప్పుడు లోకాయ్ అనేది కరెక్ట్ ఆయన నీకు ఈ లోషక్క పట్టుకొచ్చేవాడు అంటే మీరు ఇండియాలో ఎలా అంటున్నారో ఏమంటున్నా ఏం చేస్తుంటే కోఆర్డినేట్ జాగ్రత్త జాగ్రత్తగా లోని రోజు వైజేరియా హై స్కూల్ కాలేజీలో టీచర్ ఎలా అంటుంటే ఏం చేస్తాం మరి లేచి అని నేర్చుకున్నాం లోకస్ క్లోరల్ లోకై ఇది కరెక్ట్ వేటు సే సో ఎనీవే టూ డిఫరెంట్ లోకై ఉండదు విష్ణు వైకుంఠంలోనూ జగత్ ఇక్కడ ఉండదు ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ యూ టెల్స్ హిస్ స్టోరీ టు సమ్బౌడ్ హెల్స్ నాట్ వైస్ లెదా సో విష్ణు ఎక్కడ ఉంటాడంటే జగత్ లో ఉంటాడు జగద్రూపంగా ఉంటాడు జగత్తులో ఉండడం కూడా కాదు జగద్రూపంగా ఉంటాడు బంగారం హృదంలోనూ నెక్వస్ ఇక్కడ ఉన్నప్పుడు చెప్పండి దెన్ ఐ విల్ థింకింగ్ ఐ విల్ రీఆర్గనైజ్ హోల్ థింకింగ్ అలాంటి అప్పుడు నేను రీఆర్గనైజ్ చేసుకుంటా థింకింగ్ అంత దాకా కాకపోతుంది విష్ణువు జగద్రూపంగా ఉండదు కానీ అంజ్ఞానం విష్ణు అని పేరు మరి ఏంటి చతుర్థ ఉపాసన కోసం మహాత్ములు ఏర్పడి వ్యవస్థ ఉపాసన కోసం రూపాలన్నీ ఉపాసన ఉపాసకానం కార్యార్థం బ్రహ్మనో రూపకల్పన అనేది ఆ విషయంలోకి పెట్టండి సో కనుక ఈ అప్పులు సృంగము ఈ సృంగము కార్యాన్ని మీరు అన్వేషించాలి కార్యాన్ని అడ్డంగా పెట్టుకుని కారణాన్ని అన్వేషించాలి కారణాన్ని తెలుసుకోవాలి అన్వేషించడం అంటే తెలుసుకోవాలి తెలిసిదాకా అన్వేషిస్తావు అన్వేషిస్తే తెలుసుకుంటాం అది అన్విష ప్రతిపద్యస్వ అన్వేషిస్తుంటే తెలుస్తుంది సో ఇన్వెస్టిగేట్ ఈ కమ్ టు నో ఇట్ ఈ కాబట్టి జగత్తుకి కారణం ఎవరు ఈశ్వరుడు ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు జగత్తు ఎక్కడుందో అక్కడే ఉంటాడు జగత్తు ఎక్కడుంది నా ముందు ఉంది కాబట్టి నేనుందే ఉంటాడు ఈశ్వరుడు ఇంకా ఎక్కడుంది జగత్తు నా లోపల ఉంది అంతహా జగత్తు కాదు దేహం జగత్తు కాదు మరి నేను అనుకుంటున్నావా లేదా జగత్ బాడీనే బాడీ నేను అనుకుంటున్నావు కాబట్టి నేనులో బాడీ ఉందా నేను బయట ఏముంది జగత్తుంది నేను లోపలేముంది జగత్ బాడీ ఉంది బాడీ ఈజ్ జగత్ కాబట్టి అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్తి నారాయణస్థత ఎనివే సో కారణాన్ని అన్వేషించు కారణాన్ని అన్వేషిస్తే నీకు రాగద్వేషాలు ఉండవు కారణము రాగద్వేషాలు ఉండవు కార్యంలో రాగద్వేషాలు ఉంటాయి రాగద్వేషాలే మనకి జగత్ ఈశ్వరుణ్ణి దర్శించకుండా అడ్డుపడివి కేవలము రాగద్వేషాలు మరేమీ కాదు యూ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ లైక్స్ అండ్ అండ్ దట్ లోన్ దట్ సెట్ ఆఫ్ లైక్స్ అండ్ రిఫ్ లైక్స్ లోన్ ప్రివెంట్స్ దిత్ మనకి తెలియకుండా సత్యం తెలియకుండా అడ్డుపడితే అది ఒక్కటారు అని సో కారణం తెగో మూలమందిచ్చా కారణాన్ని అలా అన్వేషిస్తూ ఉండాలి సర్వకాలంలో ఎందుకు కారణాన్వేషణం చేస్తూ ఉండాలి వర్షం పడింది అనుకోండి దీనికి కారణం ఎవరు వర్షం పడితే కారణం ఎవరు ఈశ్వరీ ఆపహ సూర్యభగవాన్ సూర్యభగవాన్ మరి కారణం ఎవరు ఈశ్వర ఎండలు అనుకోండి కారణం ఎవరు సూర్య మళ్ళీ దానికి కారణం ఎవరు ఈశ్వర యాభిత్య గతం తేజ జగద్ధం చంద్రబశుని నిత్యాగనం ప్రత్యేక విద్ది మామకం అలాగే ప్రతిదాన్ని ఈశ్వరుడికి కనెక్ట్ అవ్వాలి కానీ ఈశ్వరుని కనెక్ట్ చేయబడితే ఏం చేస్తారు వీటిలో అధికారులు ఆశీస్సు వాళ్ళకి కనెక్ట్ చేయాలి ఇంకెంతకంటే మహాభాగ్యమే ఉండదు పీటీలో అధిక వాళ్ళు ఇవాళ మధ్యాహ్నమే చెప్పాడు ఆకాశం మేధావృతం అనేది ఉందిని అని చెప్పాడు చెప్పకూడదు ఉన్నది అని చెప్పాలి ఇందులో చెప్తాడు ఏంటంటే ఈ అదే ఐక్యశ ఉంది ఉండిపో నిల చెప్పుకుండాలి ఇందులో జిప్పటివ్ చెప్పేస్తాను కదా తెలియ సో వాట్ ఎవర్ కారణం తేజోళప్పటికీ కారణాన్ని అన్వేషిస్తూ ఉండాలి తర్వాత తేజస్వతి వినాశోత్పత్తి మే సుండవం తేజస్సు కూడా శృంగ ఇంకా సుండే అన్నీ సంఘములే తేజస్సు కూడా శంజలే ఎందుకంటే తేజస్సుకు వినాశే ఉత్పత్తి ఉన్నది సత్తు నుంచి తేజస్సు పుట్టిందని మనకి శాస్త్రం చెప్తోంది కదా తేజస్సు పుట్టింది మళ్ళీ వినాశం అవుతుంది సో తేజస్సు కూడా సుంగమే మరైతే ఏం ఆ సృంగాన్ని పట్టుకుని మళ్ళీ దాని కారణం ఏమిటో తెలుసుకో ఇటీ తేజస్ సోమ్యేనా సన్మూలం ఏకమూలాద్వితీయం పరమాత్మ సత్యం తేజస్సు ద్వారా మూలాన్ని ఎప్పుడు తెలుసుకోగలుగుతారు తేజస్సు శృంగము అని తెలుసుకుంటారు సూర్యోపాసకులని ఉంటారు సన్వర్షిప్ ఈజిప్ట్ లో సన్వర్షిప్ ఒక నాటోడ్ అన్నారు మేము ఇంజిప్ట్ వెళ్ళినప్పుడు ఒక ఆర్కియాలజిస్ట్ నాటోడ్ అన్నారు సన్వర్షిప్ ఈజ్ ఈజిప్ట్ పీపుల్ ఆర్ సన్వర్షిపర్స్ అండ్ సో హిందూస్ ఆర్ ఆల్సో సన్వర్షిపర్స్ టు అండర్స్టాండ్ అన్నారు నేను మిస్టేక్ ఈజిప్షియన్స్ వాళ్ళు ఏ వర్షపు స్థంజ్ విడినం వరుషపు స్థం ఏ వర్షపు ఈశ్వర ఇంది స్థానం చాలా లోంగం మనకు తేజస్ ఇది శృంగ వాడికి తేజస్ అల్టిమేట్ వాడికి సూర్యుడు పైన ఏం లేదు సూర్యుడు ఇస్ ది అల్టిమేట్ నక్షత్రాలు ఉంటే ఒక నుంచి పుట్టాయంటాడు ఆకాశం సూర్యుడి నుంచి పుట్టిందంటాడు సూర్యుడే దైవం అంటాడు ఆ రకంగా వర్ణిస్తారు వాళ్ళు సూర్యుని యొక్క ఉదయాస్తమయాలు దిఫైన్స్ స్టేజ్ వాళ్ళ హైడోగ్లాసిక్స్ లో ఆ విధంగా వేస్తారు కాబట్టి వేనాథ్ సన్ వర్షిప్ అప్పుడు ఆయన నా దగ్గర క్రిటికల్ గా తెలుసుకున్నాడు వాడి రిఫౌన్సిబిలిటీ ఏంటి అని ఎందుకంటే తెల్లవారు వస్తే అర్ధమిస్తారు వీళ్ళు సూర్యుడికి అర్ధం సో కాబట్టి వీడునాథ్ వర్షిప్ ఇస్తాను సన్గాడ్ ని వర్షిప్ చేయడం ఈ వర్షపు ఈశ్వర in the altar of the sun, that Tejavidhyamāmatam shūrīna yanda nīkva arhuvaṁ karche Tejas teđhi kaladho adhi nēnē ni kēlpoh apathe Tejas teđira manā āgam, Tejasahā mola manu karche prāna upāsana gurīnche neemī koppaka shikta onta prāna upāsana sālā manche kī prāna āgānta hiranyekar sāhā sarul jagadhyātmā ina Tejasvī dhevī kāne ātka ādhe yata shakva mātra nā prāna mo shaitanya ātma kāl అజాతశత్రు బ్రాహ్మణు అని రోదా ఉన్నాడు అజాతశత్రువు అనే రాజు ఉంటాడు గార్గ్యుడనో బ్రాహ్మణుడు ఉంటాడు ఆ రోజుల్లో రాజుల దగ్గర విద్యంతా ఉండేది ఈ గార్గ్యుడనే బ్రాహ్మణుడు అజాతశత్రువు దగ్గరికి వస్తాడు వచ్చి నేను బ్రహ్మను బోధిస్తాను అంటే బ్రహ్మతో ద్రవాణి బ్రహ్మను బోధిస్తాను బ్రహ్మను బోధిస్తానికి ఈ రోజుల్లో బ్రహ్మంటే అక్కడికి ఐడియా లేకుండా పోయింది పూర్వం బ్రహ్మను బోధిస్తాను అని అంటే వారి పాదాలకు దండం పెట్టేసి ఆయన తప్పకుండా భోజనం పెట్టి రెండు వేలు నూతన వస్త్రాలు ఇచ్చి ఆ తర్వాత మాట్లాడుకో ఎందుకంటే అంత మాట అన్నాడు ఎంత మహాపురుషుడ అనగలుగుతాడు మాట బ్రహ్మను బోధిస్తాడు నీకు బంగారం ఇస్తానుందని ఎవరైనా అన్నాడు మీరు ఎంత వాల్యూ ఇస్తారు ఆ వ్యక్తికి అంతకు తగరేట్లు బ్రహ్మను బోధిస్తాను అంట వెంటనే సహస్రంతో దవామి దదామి నువ్వు మాట అన్నందుకు నీకు వెయ్యి భేదం ఇస్తున్నానుకున్న ఆ మాట అన్నందుకు మంచిది ఏక చెప్పు బ్రహ్మం అంటే ఆయన మొదలు మొదలుపెట్టి ఈ దేహంలో ఉన్న ప్రాణశక్తి ఏది కలదే అది బ్రహ్మ అంటే అదే ఆ బ్రహ్మ నాకు తెలుసు నేను బ్రహ్మ నువ్వు ఇంత ఏదో గొప్ప బ్రహ్మ చెప్తాను అనుకున్నాను కాదు బాల్లే ఆ బ్రహ్మైతే నాకు తెలుసు ఇంకా నీకు చెప్పటంట అంటే అప్పుడు ఆయన అంటాడు అంతకంటే కూడా గొప్ప బ్రహ్మందా నాకు తెలియదు అయితే నువ్వే నాకు చెప్పు ఆయన ఆయన గాలే కొట్టుకుంటా పట్టుకుంటే ముందు అసలు నువ్వు అనుకుంటున్న ప్రాణం బ్రహ్మ కాదు అని నేను చూపిస్తాను అని సుప్త పురుష దృష్టాంతం ఒకటి నిద్రపోతూ ఉంటుంది ఆయన ఎదురు తీసుకెళ్తారు ఈ అజాత శక్తు భాగ్యున్న ఆ నిద్రపోతున్న వాడి ఎదురు తీసుకెళ్తారు తీసుకెళ్లి దాన్ని హే ప్రాణదేవత అని పిలుస్తాడు హో ప్రాణదేవత అని పిలుస్తాడు పిలిస్తే ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు ప్రాణదేవత ఉందా ఉంది ప్రాణదేవతకి తెలుసుకునే శక్తి వెంటనే ప్రాణదేవత రెస్పాన్స్ ఇవ్వాలి అక్కర్లేదా ఇవ్వాలి ఏమి రెస్పాన్స్ ఉండదు ఏమి రెస్పాన్స్ ఉండదు కాబట్టి దీన్ని బట్టి ఏం తెలిసింది ప్రాణదేవతకి తెలుసుకునే శక్తి లేదు అని తెలిసింది కదా మీద శబ్దం ఉంది శబ్దం ఉంది కానీ ఆ శబ్దజ్ఞానం లేదు శబ్దజ్ఞానం ఎవరికి ఉండాలి ప్రాణానికి ఉండాలి ప్రాణం కనుక ఆత్మ భగ్ఞాన్ని ప్రకాశింపజేస్తే సామర్థ్య వృద్ధులు ఉన్నారనుకోండి మీ దగ్గరికి వచ్చి ఏదైనా మాట మీరు రెస్పాన్స్ ఇస్తారు ఎందుకని మీరు తెలివి చేతలు గలవారు కనుక తెలివి ఇస్తాం తెలివి కాన్షియస్ బియింగ్ కనుక కాబట్టి ఆ కాన్షియస్ బియింగ్ అనే స్టేటస్ ప్రాణానికి లేదు అప్పుడు వాడిని ఎలా నిద్రలేస్తాడు ముట్టుకుని నిద్ర లేపుతాడు వాళ్ళు నిద్రలేస్తారు అప్పుడు అయా మహారాజా అయితే ఉంటాడు అంటే ఇప్పుడైతే ప్రాణంలో లేని చైతన్యము అంటే తెలుసుకునే శక్తి ఇప్పుడు ఉపబుద్ధమైనది అని డిస్టింగ్విష్ చేస్తాం కానీ మీరు ఈ మాత్రం డిస్టింగ్షింగ్ జాగ్రత్త కూడా మీరు నిరూపణ చేయొచ్చు కదా మీరు తెలుగుగా ఉన్నప్పుడు ప్రాణము ఉంటుంది ఆత్మ చైతన్యము ఉంటుంది ఇప్పుడు నిన్న నిదైనా అడిగితే మీరు రెస్పాన్స్ ఇస్తారు ఆ రెస్పాన్స్ ప్రాణం నుంచి వచ్చిందా ఆత్మ చైతన్యం నుంచి వచ్చిందా నిర్ధారణ చేయడం కష్టం ఇది చేయటం కష్టం అంటే యూ హైన్ అ సిచ్యువేషన్ అండ్ సో నిద్రపోతున్నప్పుడు మీరు వెళ్తే నిద్రపోతున్నప్పుడు ఆత్మ చైతన్యం డేర్ మిసేసుకుని ఉంటుంది మనస్థన్ని డోర్ మూసేసుకుంటుంది కానీ ప్రాణం నిద్రపోవడం ప్రాణం ప్రాణం యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్ గా ఉండి కూడా ప్రాణానికి తెలుసుకునే సామర్థ్యం లేదు కాబట్టి తెలివిగా ఉన్నప్పుడు తెలుసుకుంటున్నది ఏమిటి అంటే ప్రాణం కాదు ఇంకా మిగిలింది చైతన్య ఆత్మ అని ఇలా నిరూపణ చేసుకొస్తారు సో ఈ విధంగా సో ప్రాణము వన్ స్టెప్ బట్ ఇట్ ఈస్ స్టిల్ తేజస్సు సూర్య భగవాను శృంగ ఇంకా ఆ ఓకే పైకి వెళ్తే ఏమవుతుంది సత్తు దగ్గరకుత సమూలం ఈ మూలము సన్మూలం ఇదే ఇదే మన పాఠాన్ని ఇక్కడే ప్రారంభించాలి ఏకమేవా ద్వితీయం అని చెప్పే ఏకమేవా ద్వితీయం బ్రహ్మంలోదే ఇక్కడ ఈ ఉపనిషత్తులో బ్రహ్మ లేదా బ్రహ్మనే మాట ఉపనిషత్తులో రాదు బ్రహ్మన్నది మళ్ళీ గృహగా చేశాం ఇక్కడ భూమన్ అనే మాట వస్తుంది భూమన్ అని ఏడో ఏడో అధ్యాయంలో ఈ సత్తునే భూమన్ కింద ప్రకటించారు భూమన్న బ్రహ్మన్నా ఒకటే ఎనివే సో సత్ ఏకమేవాద్వితీయం అసలు బ్రహ్మ అంటే ఏకమేవా ద్వతీయం అర్థం బ్రహ్మ శబ్దానికి అర్థం లేక అద్వితీయ మూడు పదాలు అర్థమే బ్రహ్మ అంటే ఒక్కటి ఒక్కటి మాత్రమే రెండవది లేని ఒక్కటి అంటే పూర్ణము అని పూర్ణము అనంతము అని అంటే దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైనది అని అర్థం ఇట్ ఈస్ ఇండివిజుబుల్ అండి ఇండివిజుబుల్ అంటే కనెక్ట్ అండి ఇండివిజుబుల్ అండి అండ్ ఇండివిజుబుల్ సో లోకంలో అంటారు అన్డివైడెడ్ అండ్ డివిజిబుల్ అంటారు అది బ్రహ్మను ఇస్ అన్డివైడెడ్ అండ్ ఇన్డివిజిబుల్ అదే అర్థం ఒక రెండవది ఎనిమిది అది సత్యం సత్యం అంటే చాలు పరమార్థ సత్యం ఎందుకు అనాలంటే దెర్ ఆర్ టూ న్యూ పాయింట్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం జగత్కి ఒక కొంత సత్యత్వాన్ని మనం అంగీకరిద్దాము నామరూపాలు సత్యము ఒక లెవెల్ సత్యత్వాన్ని అంగీకృతం నామరూపకర్మం అని దానికి సత్యాన్ని అంట సత్యం అని ఇప్పుడు నెట్లెస్ ఉందండి పెళ్లి పెళ్లి పెళ్ళిదారు పెళ్లిగారు మేము ఆభరణాలు కొనుక్కుంటున్నాం ఆభరణాలు కొనుక్కుంటుంటే ఇప్పుడు నారాయణ పూర్తిగడో అక్కడ బయట వెయిట్ చేయాల్సి వచ్చింది అదే కార్లో ప్రయాణం చేసిన కారణము ఏదో కారణంగా వెయిట్ చేయాల్సి వచ్చింది వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఆభరణాలు సత్యమని చెప్తాను ఏమని చెప్తానండి ఆ వరణాలు కొనుక్కొస్తాం సమీక గంట చేయ సరే సో సత్యం అని చెప్తాను సత్యం అని చెప్పి వాళ్ళు వినిగి ఒప్పుకున్నట్లయితే సత్య సత్యం అని పోతుంది ఈ సత్యానికి సత్యం ఇంకోటి ఇది అక్కడ ఇంకో చోట మీరు నేను వేదాంతా క్లాసుకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆమె నెక్లెస్ ఏవైతే నెక్లెస్ ఇది సత్యాన్ని చెప్తాను సత్యమని చెప్తాను ఆ మూడు నిర్తుంది నిత్యాలు చెప్పిన తర్వాత దాని సత్యం అని చెప్తే సరిపడుతుంది ఇది బంగారానికి సత్యం అని చెప్తే సరిపడుతుంది సత్యస్య సత్యం మనం అసలు నిజానికి ఎన్ని ఒక మీమాంసం ఉంది ఒకే పదాన్ని షష్ఠీ ప్రధానాభి భక్తుల్లో మేము వేసామంటే మొదటిది అది కాదు అని ఇది ప్రాణస్య ప్రాణ అంటే